కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై రెండు ముగియదు కాలము ముందరికింకా తెగని ప్రవాహము తినదినమిదిగో పొంకపు హరిచే పొడమిన జగమిది ఇంకా పొడమినివిగొన్ని కంకిక చెరువులు కాల్వలునంట అంకెల నిర్మితమయ్యినివిగో దేహము భోగించి దించిన విషయములీహలమీదెత్తెనివిగొన్ని ఆహారములై అన్య స్త్రీలై ఊహలనే నోరించి నివిగో మనసున తలచిన మాయలు కమ్మరని నుమడించమతినివిగొన్ని కనుగొని శ్రీవేంకటవతిదాసులు వెనగి పెంచగా వెరగనిదిగో